చక్కగా ఈ బుద్ధి వికాసం ఉన్నటువంటి వాడు అండి ఏ పనినైనా చాలా సులభంగా చేసేస్తాడు వాడికి తోచినంత సులభంగా ఇంక ఎవరికి తోచదు ఈ పనిని సులభంగా ఎలా చేయాలని ఓ పది మంది మధ్యలో పెట్టామనుకోండి అందులో బుద్ధి వికాసం కలిగిన వాడికి అత్యంత అద్భుతమైన స్ఫరణ కలుగుతుంది ఇది ఇంత కష్టపడక్కర్లేదు అంటే దిస్ ఇస్ సో ఈజీ లైక్ దిస్ అని తక్కువ మంది ఆ బుద్ధి వికాసం లేని వాడు చేసాడు ఒక జన్మ పడ్డదు వంద జన్మలు కూడా పడ్డ దీనికి ఉదాహరణ చెప్పారు మా గురువు గారు ఇప్పుడు కాదు ఇప్పుడు లాంగ్ లాంగ్ ఏదో సో లాంగ్ ఏదో అంటే ఎప్పుడు అనుకున్నారు నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే నలభై ఐదేళ్ల మా తాతగారు చెప్పారు అనమాట బుద్ధి కౌశల్యం గురించి చర్చ వచ్చింది ఎవరికో చెప్తున్నారు పక్కన నేనున్నాను రే అంటే నన్ను ఆధారంగా చెప్పేవాళ్ళు అనమాట బుద్ధి కౌశల్యం అంటే ఏమిటి అంటే ఒక వెంట్రుకను వెయ్యి చీలికలు చేయగలగడమే బుద్ధి కౌశల్యం చిన్న పిల్లవాడికి అర్థమై చెప్పాలిగా మరి వాడికి ఏం తెలుసు వెంట్రుకి గురించి తెలుసా తెలీదా తెలుసు ఒక వెంట్రు కని చీలికలు చేయగలిగేటటువంటి శక్తికి బుద్ధి అని పేరు ఐదేళ్ల పిల్లవాడికి అర్థమైపోయింది ఆహా ఇది బుద్ధి కౌశల్యం అంటే అంటే మానవుడికి ఎంత సునిశ్చితమైన పరిజ్ఞానం ఉండాలయ్యా ఒక వెంట్రుకని వేయి చీలికలు చేస్తే సరిపోయేంత తిరుగుతేటలు ఉండాలి వాడు సాధించగలడు సరే సరే కొద్దిగా పెదవాళ్ళు అయం పాతికేళ్ళు వచ్చినాయి మా గురువు గారి దగ్గరికి వెళ్ళారు ఈ వీరేం చెప్పారు ఒక సూర్యకిరణాన్ని లక్ష భాగాలుగా విభజించగలిగే సామర్థ్యాన్ని నీకు వచ్చిన నాడు నీవు బ్రహ్మమును తెలుసుకోగలవు ఇదేంటండి ఒక సూర్యకిరణాన్ని లక్ష భాగాలు చేయడం ఎలాగా ఎందుకనిట ఈ భూమండలం మీద ఎంత జీవరాశి ఉందో అన్ని కిరణాలు సూర్యుడులో నుంచి వస్తాయి అనేది వేదాంత నిర్ణయం ఇది ఆదిత్య మండలం అంటే సూర్యుడు ఎన్ని కిరణాలు ఇస్తాడా అంటే ఈ భూమండలం మీద ఎంత జీవ రాసిందో అని కిరణాలు ఇస్తాడు పోవయాని అసంఖ్యేయ అన్నది లెక్కలో లెక్క ఉంది మన దగ్గర ఆ అసంఖ్యేయ లెక్క ప్రకారం ఇస్తాడు ఈ అసంఖ్యేయ చాలా పెద్దదండో పది పక్కన ఇరవై సున్నాలు పెట్టాలి తక్కువ కాదు అది టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ పెట్టుకుంటూ పోయాం సరే అంత అసంఖ్యేయ అన్నటువంటి కిరణాలను ఇస్తా అన్ని జీవరాశ్ర ఏమైనా గట తెలుస్తుంది అంటే ఓ ఇదంతా కాదయ్యా నీ తెలివితేటలు ఎక్కడికి పెరగాలయ్యా అంటే ఒక్క సూర్యకిరణాన్ని లక్ష భాగాలు చేయగలిగేటటువంటి తెలివితేటలు నీకు ఏ రోజైతే వస్తాయో ఆ రోజున నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా నిర్ణయించబడతావు అంటే ఏమిటండి అన్న అంతే చెప్తాను నేను సూచన వాక్యాలంటే ఇంతే చెప్తారయ్యా నువ్వు విశ్లేషించుకోవాలని నేనే చెప్తానండి నేను చెప్పను ఇంకా ఆ వాక్యాన్ని పట్టుకుని మధించగా మధించగా పోటాన్ పోటాన్ అనే ప్రకాశ బిందువు దాని గురించి చెప్తున్నారు అనమాట ఆ ప్రకాశ బిందువు కంపిస్తోంది ఏది కంపిస్తోంది ఈ ప్రకాశ బిందువు కంపిస్తోంది ఈ ప్రకాశ బిందువు న్యూక్లియస్కి వెనకాల ఎలక్ట్రాన్కి వెనకాల ప్రోటాన్కి వెనకాల కోర్క్స్ థీరీ అని క్వాంటమ్ థీరీలో ఒకటి చెప్పారు ఈ క్వార్క్స్ థీరీకి సంబంధించినటువంటి అంశం ఏది ఇంత లోతుగా గనక మనకు తెలిస్తే ఏకకాలంలో శ్రీకృష్ణుడు అన్ని చోట్ల ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోతుంది భాగవతంలో ఈ ఈ అని చెప్పారు చిన్నప్పుడు ఏమిటయ్యా అంటే ఒకేసారి అసలు ఈ గోకులాన్ని గోవులను అన్నింటినీ మాయం చేసేసి చేసేస్తే శ్రీకృష్ణుడు ఏం చేయగలడు అందరికి సమాధానం చెప్పుకోవాలి కదా ఈ చిన్న పిల్లవాడు ఈ ఆరేళ్ల పిల్లవాడు ఎనిమిదేళ్ల పిల్లవాడు ఈ వీళ్ళు గోవులన్నీ ఒక్కసారి మతాన్ని మాయం చేసేద్దామని ఆ మతం మాయం చేసే కర్మడు శ్రీకృష్ణుడు ఒకేసారి గోవులుగాను గోవత్సములుగాను మారిపోయాడు వీళ్ళు అందరి ఇళ్ళకి ఎవరిళ్ళకు వాళ్ళకి ఆ గోవులు వెళ్ళిపోయినాయి ఎవరిళ్లలో వాళ్ళు ఆ గోవులు అన్నింటికీ క్షీరధారలను సేకరించారు గోవత్సములుగా కూడా ఆయనే ఉన్నాడు గోవులుగా కూడా ఆయనే ఉన్నాడు గోప బాలురుగా కూడా ఆయనే ఉన్నాడు గోప కాంతలుగా కూడా ఆయనే ఉన్నాడు ఏకకాలంలో ఇలాంటి నీళ్ళని ఆయన ఏడేళ్ల వయసులో ఎనిమిదేళ్ల వయసులో చేసి చూపెట్టాడు బాల్యంలో ఈ ఘట్టం భాగవతంలో ఉంటుంది ఇది చదవగానే ఇవాళ కలికాలంలో ఎవరికైనా చెప్పాం ఎందుకండి ఈ పుక్కిట పురాణాలు చెప్తారు ట్రాష్ ఎందుకు ఇట్టండి ఇవి చెప్పి ప్రజల్ని వంచిస్తారు నువ్వు ఈ కుర్చీలో ఉంటే పక్క కుర్చీలో కనపడటానికి కుదరటం లేదు కదా ఈ కుర్చీలోనే ఉండవు పక్క కుర్చీలో లేవుగా అన్న నీకు తెలీదురా బాబు ఇది అర్థం చేసుకోవాలంటే ఇది పౌరాణిక పద్ధతిగా చెప్పారు చిన్న పిల్లలు ఎనిమిదేళ్ల పిల్లాడికి అర్థం మన పురాణాల ఉద్దేశం అంతా అంతే ఎనిమిదేళ్ల పిల్లాడికి వేదాంతాను బోధించాలి భాగవతం కూడా అంతే ఇది చిన్నపిల్ల వాళ్ళకి చెప్పామనుకోండి వాడికి అర్థమైపోతుంది ఆహ్ పరమాత్మ ఆ పరమాత్మ స్థితిలో వాడు మేల్కొంటాడు ఈ ఘట్టాన్ని వినగానే అది నాకు ఎప్పుడు తెలియబడింది అంటే ఓ ఈ ప్రకాశ బిందువుని పట్టగలిగిన రోజునే తెలియబడింది ఓ సాధ్యమేది అసాధ్యం కాదు ఎలాగా భగవాన్ సత్యసాయి ఒకేసారి రెండు దేశాలలో కనపడ్డారు ఒక సందర్భంలో చెప్పయన నేను ఇక్కడే కాదు ఎక్కడైనా తలుచుకుంటే ఎక్కడైనా ఉండగలను ఏక కాలంలో ఎన్ని చోట్లైనా నేను